ీగురుభ్యో నమే ఓం శ్రుతిస్మృతిపురాలయత్పాదశోపదేశ వివక్ష అనుపత్తేస్ూ న శారీర కర్మకర్తృవ్యపదేశాచ శబ్ద విశేషాత్ ఆ సూత్రం చెప్పాలి ఒక్కసారి మీకు టాపిక్ అంతా చెప్పేస్తాను షాండిల్య విద్య అని ఉన్నది ఛాండోక్యంలో షాండల్య మహర్షి చేత ఉపదేశించబడిన విద్య సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జలాని శాంత ఉపాసేత మనస్సు శాంతంగా పెట్టుకోవాలి ఉంద సార్ ఫస్ట్ అక్కడ ప్రారంభం అది శాంతంగా పెట్టుకోవాలి అంటే శాంతంగా పెట్టుకోవాలంటే ఇలాగా మన చేతిలో ఉందా అంటే కొంతవరకు ఉంది ఇలాగా చూడండి సంసారమును చూసే పద్ధతిలో మార్పు తెచ్చుకోవాలి ఈ సంసారమును ఎంతసేపటికి మనకి ప్రియమైనవి మనకి అప్రియములు అనే పెర్సనల్ దృష్టితో కాకుండా ఎంతసేపు అటువంటి పర్సనాలిటీ దృష్టితో చూడటం అనేసి ఈ సర్వం నందు ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు అని దర్శించాను సర్వం కల్విదం బ్రహ్మ దానికి ఓ హేతు కూడాను ఎలా చెప్పగలరు సర్వం కల్విదం బ్రహ్మ అని అంటే బంగారపు ఆభరణాల షాపుకు వెళ్తే అంతా బంగారమే అని ఈ ఆభరణాలని అంటున్నామే ఇవన్నీ కూడా బంగారం నుంచి పుట్టి దాని నిలిచి దానిలోనే కలిసిపోతున్నాయండి బాబు కాబట్టి బంగారం తప్ప లేదు అని చెప్పచ్చు అదేవిధంగా ఈ సృష్టి అంతా కూడా ఆ పరమాత్మ నుండి ఏ పుట్టి పరమాత్మ ఎండే మనుగడను కలిగి ఉన్నదై పరమాత్మలో మళ్ళీ కలిసిపోతుంది ఇంకా భాగవతంలో కథలు ఉంటాయి యశోద అనుకోకుండా శ్రీకృష్ణుడు నోట్లోకి తొంగి చూసింది చూస్తే అక్కడ లోపల జగత్తందా కనపడింది అంటే అర్థమైంది నిజంగా యశోద ఆయన కడుపులో కనపడిందన అలా తీసుకోకూడదు అలా ఉంటుందా జగత్తు ఆయనకు పొట్ట ఉండ పొట్టలో వాళ్ళ దొంగ చూస్తే ఉండేట్లా కనపడేట్లే ఉంటుందా అలా ఉంటుందా ఎక్కడైనా అది కాదం అర్థం ఏంటంటే ఇవ్వది తజ్జలం ఆ పరమాత్మ ఎందే మనుగడలు జగత్తు కలిగి ఉన్నది మళ్ళీ పరమాత్మలోనే విలీనమైపోతుంది దాన్ని పౌరాణికుడు చెప్పేది అలా చెప్తాడు పౌరాణికుడు చెప్పే పద్ధతి కాబట్టి పౌరాణికులు కూడా కొంత వేదాంతం చదువుకుంటే కానీ వాళ్ళు వాళ్ళు చెప్పే పురాణాలకు కూడా ఏమీ సందర్భం ఉండదు ఎనీవే సో దీన్ని బట్టి మనకి జగత్తంతా కూడా ఈశ్వరుని చేత కప్పివేయబడి ఉన్నది అని తెలుస్తూ ఉంటుంది ఎప్పుడైతే మీరు అలా చూస్తారో ఇంకా రాగద్వేషాలు ఏముంటాయి దీంట్లో మనం కోరదగ్గరీ లేదు ద్వేషించదగ్గరీ లేదు అప్పుడు మనస్సు శాంతమైపోతుంది అది మనస్సు శాంతమయ్యే పద్ధతి యోగాభ్యూపులు ఏమంటారంటే నువ్వు రాగద్వేషాలు మాట పక్కన పెట్టవాయా యో హఠయోగం చేస్తే నీ మనస్సు శాంతం అవుతుందంట అవుతుంది కానీ అది ఒక బలాత్కారంగా దాన్ని శాంతం చేసినట్టుగా లేదుదండి వేరే సిది ఎలా ఉంది ఈ శాంతం ఎలా ఉన్నది సహజమైన శాంతి ఇటువంటి సహజమైన శాంతిని నువ్వు ముందు సంపాదించు మనస్సులో సంపాదించి ఉపాసన చేయి ఏమిటి ఉపాసన చేయాలి అని అంతవరకు బాగానే ఉంది ఈ ఉపాసమేది దేన్ని ఉపాసన చేయాలి అంటే మనోమయ ప్రాణశరీర ఇత్య అని వర్ణించబడిన తత్వం ఒకటి కాదు దాన్ని ఉపాసన చేయాలి ఇప్పుడు తత్వం ఏమిటి దేవుడా జీవుడా జీవుడు అనేది పౌరవక్షం జీవుడు అనడానికి ఒకటే కనుక ఒకటో రెండో కనబడతాయి మనోమయ కాబట్టి జీవుడని అలాగే ప్రాణశరీరం అని కూడా అన్నారు కాబట్టి జీవుడు అది ఇంకా ఆ రెండు తప్పిస్తే ఇంక ఇంకేది జీవుడికి అన్వయించం కాబట్టి మిగిలిన వాటి పట్టుకొచ్చి జీవుల్లోకి అన్వయించి ఏదో కింద ఏదో పడి అన్వయించి జీవుడే అని అనుకున్నాము జీవుడే ఉపాసం చేయాలి అని కోరుకోవచ్చు సిద్ధాంతం ఏంటంటే జీవు మనోమయ ప్రాణశరీర అది కూడా ఈశ్వరుడికి అనువయిస్తుంది ఎందుకంటే ఈ జీవుడి రూపంగా ఉన్నది ఈశ్వరుడే ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఈశ్వరుడికి అనుభవిస్తున్నది ఏమీ బెంగపడాల్సిందేం లేదు ఇక సర్వకర్మ సర్వగంధ సర్వరస ఇత్యాది ఆబ్వియస్లీ అది ఈశ్వరుణ్ణి బోధిస్తోంది కాబట్టి ఈశ్వరుడే ఇక్కడ ఉపాస్యము కాదండి జీవులాగా కనపడుతోంది జీవులా కనపడుతున్న ఉపాస్యము ఈశ్వరుడే అని సిద్ధాంతం ఇప్పుడు రమణ మహర్షి దృష్టాంతం చెప్తూ వచ్చాను నేను ఆయన ఒక్కసారి ఏమిటండి రమణ మహర్షి ఇలా మాట్లాడతారు దేవుళ్ళే తెయ్యం లేదు నామ సంకీర్తన లేదు పూజ లేదు ఏమీ లేదు నేనెవరో తెలుసుకోమంటారు ఏమిటండి దీన్ని జీవులు ఉపదేశిస్తున్నట్టు ఉన్నాడే అని పూర్వపక్షం కాదండి మీరు కొంచెం జాగ్రత్తగా తెలుసుకుంటే తెలుస్తుంది మీకు ఆ నేను నుండి ఆయన దగ్గరికి పట్టుకెళ్తాడు మాట వరసకి నేనన్నా అది ఫైనల్గా అక్కడికి తీసుకుపోతుంది ఈశ్వరుడి దగ్గరికే వెళ్తుంది అన్నది సిద్ధాంతం కదా మీరు అడగచ్చు ఈ పూర్వపక్షం నేను కల్పించిన పూర్వపక్షం ఏమో అని కల్పించవచ్చు కదా దృష్టాంతం కోసం కల్పించవచ్చు కదా తప్పే ఉంది కానీ నేను కల్పించింది కాదు నేను చూశాను ఇలాంటి పూర్వపక్షాలు చూసే ఆశ్చర్యపోయాను ఇలాంటి పూర్వపక్షాలు కూడా ఉంటాయి ఓ పూర్వపక్షం మీరు చెప్తే రెండు విస్తుపోతారు ఉపదేశ సాహసలో అంతా అసలు ఈశ్వరుడు మాట లేదండి ఉపదేశ సాహసారం ఎలాగ లేదు రమణ ఉపదేశ సారం అది అయిపోయింది ఉపదేశ సాహస్రిలో ఒకదాంతో కూడా ఈశ్వరుడి మాట ఎక్కడా లేదు అంటే కాదండి ఆత్మ ఉంది కదా అని నేనన్నా ఆత్మ ఉందిలండి కానీ ఈశ్వరుడు లేడుగా అది అలాంటి పూర్వపక్షాలు అంటే ఇలాంటి పూర్వపక్షాలు కూడా లోకంలో ఉంటాయి దానికి సిద్ధాంతం ఏమిటి కాదయా జీవుడు కాదు ఉపాస్యము ఈశ్వరుడే ఎందువల్ల సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్ ఇంకా ఎందువల్ల వివక్షిత గుణోపత్తేశ్చే పోని జీవుడు ఎందుకు కాకూడదు అనుపపత్తేస్తున్న కర్మకర్తృ వ్యపదేశాచ నశారీర న శరీర తెచ్చుకోవాలి కర్మకర్త వ్యపదేశాన్ని బట్టి కూడా ఇక్కడ ఉపాస్యము శారీరుడు అనగా జీవుడు కాదు శబ్ద విశేషాత్ అంటే ఒక పర్టికులర్ శబ్దం ఉన్నది దానిని బట్టి కూడా ఇక్కడ జీవుడు కాదు ఉపాస్యము జీవుడు కాదు ఈశ్వరుడే ఒక పర్టికులర్ శబ్దం ఉన్నది అది సూత్రం దాని వివరణ ఇత శారీరాదన్య మనోమయత్వాది గుణ సో మనోమయ ప్రాణ శరీర అంటూ చెప్పినటువంటి తత్వము ఉపాస్య తత్వము అది జీవుడు కాదయా జీవుడి కంటే భిన్నమైనది శరీరాత్ అన్య అంటే ఈశ్వరుడు ఉన్నది జీవుడు ఈశ్వరుడు రెండే జీవుడి కంటే జీవుడు కాదు జీవుడి కంటే భిన్నమైన మరొకటి పద్మతి కారణం ఏమిటి ఈ కారణము వల్ల కూడా ఇత ఏమిటా కారణము యస్మాత్ శబ్ద విశేషోభవతి సమాన ప్రకరణే శృత్యంతరే ఎందుకంటే ఇంకొక శృతి కూడా గలదు ఈ శృతులు ఎలా ఉంటాయంటే పరస్పర సంవాదంతో ఉంటాయి మీకు జ్యూరిస్ ఈ కోర్టు కేసుల్లో ఈ కేసు వాదిస్తూ ఆ ప్రాసిక్యూటర్ కానీ డిఫెన్స్ లాయర్ కానీ ఏమంటాడంటే చూడండి ఈ కేసు మనం చూస్తున్నాం కదా వెరీ ప్యారలల్ కేసు యూనియన్ ఆఫ్ ఇండియా వెర్సెస్ కేశవదాస్ నైన్టీన్ ఫిఫ్టీ హైకోర్టులో ఇలాగ నిర్ధారణ అని ప్యారలల్ కేసు చూపిస్తాడు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అలాంటి ప్రెసిడెంట్ ప్యారలల్ కేసు వచ్చి చూపిస్తున్నారు ప్యారలల్ కేసు చూపించేప్పుడు దీనికి ఆ కేసు సిమిలర్గా ఉండాలి ఏదో సంబంధం లేని కేసు చూపించకూడదు కాబట్టి సమాన ప్రకరణే శృతి చదువుతాయి ఇదే టాపిక్ ఉన్నటువంటి మరొక శృతి అది అది బృహదారంకం చాందోగ్యానికి బృహదారంకానికి అటువంటి సంవాదము శతపథ బ్రాహ్మణు అంటే బృహదారంకం శతపథ బ్రాహ్మణం అంటే బృహదారణ్యకమే సో శతపథ బ్రాహ్మణంలో పదవ అధ్యాయం అనేది అంటున్నారు కదా అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో దేవి ఉంది బృహదారణ్యకంలో ఉంది బృహదారంకంలో రెండో అధ్యాయమో మూడో అధ్యాయమో అవుతుంది ఎందుకంటే శతపథ బ్రాహ్మణంలో వంద అధ్యాయాలు ఆ వందధ్యాయాల్లో ఆఖరి ఎనిమిది అధ్యాయాలు ఆరణ్యకం బృహదారణ్యకం దాంట్లో ఆఖరి ఆరోధ్యాయాలు ఉపనిషత్తు కాబట్టి దాంట్లోనే సో దీన్ని ఇదే అర్థాన్ని చెప్పే ఇదే ఇదే విషయాన్ని చెప్పే సమాన ప్రకరణమునందు మరొక శృతి అనగా బృహదారం యొక్క ఒక విశిష్టమైన శబ్దము గలదు శబ్ద విశేషో భవతి ఒక ప్రత్యేకమైన శబ్దము గలదు ఏమిటది యథాహి వాయో వా శ్యాకో వా శ్యామాకతండులయ అంతరాత్మన్ పురుష హిరణమయ అయ ఆత్మ అంత పురుషో హిరణయ ఈ పురుషు ఈ పూర్ణ ఆత్మతత్వములకు పురుష అని పేరు ఈ పురుషుడు ఎక్కడున్నాడు ఈ పురుషుడు అంత ఆత్మన్ ఆత్మన్ అంటే ఆత్మని సప్తమే తన హృదయం నందు ఆత్మ అంటే హృదయం ఈ హృదయం ఉన్నాడు పురుషుడు ఎటువంటి పురుషుడు హిరణ్మయ బంగరు పురుషుడు ఏమన్నా ఈ మామూలుగా నెక్లెస్ అలాంటి బంగారం కాదు వేదంలో బంగ బంగారం ఉంటే ఇది అస్తమానం అన్నిటికీ ఒకే బంగారం పిడికి బియ్యానికి ఒకే మంత్రం ఉన్నట్టుగా అలా మొదలుపెట్టకూడదు ఎందుకంటే అలా చేస్తూ ఉంటారు చాలామంది హిరణ్ హిరణ్మయ అంటే అదిగో బంగారం వచ్చేసిందని ఆ బంగారం తేజోవై హిరణ్యం తేజస్వరూపుడు చైతన్య స్వరూపుడు అంటే సర్వమును ప్రకాశింపజేసేటువంటి చైతన్య స్వరూపుడు అర్థం హిరణ్మయ పురుషుడు లోపల ఉన్నాడు హిరణ్మయ పురుష అంటే పరమాత్మ అనర్థం ఆయన ఎంత ఉన్నాడు లోపల ఎలా ఉన్నాడో తెలుసినా లోపల బియ్యపు గింజ అన్నట్టుగా ఉన్నాడు యథా వ్రీహి వ్రీహి అంటే బియ్యపు గింజ లేకపోతే ఇంకో పోలిక యబోబ బాద్లీ గింజ లేదా మరో శ్యామాకోవా శ్యామాకహ అంటే ఏదో గింజ నివ్వెర నివ్వెర ఇప్పుడు ఇది ఉంటుందంటే కినువ కినువ గింజలు ఉంటాయి చూడండి లేకపోతే వైల్డ్ రైస్ గింజలు ఉంటాయి రైస్ ఏ రైస్ అది వెదురు బియ్యము వెదురు బియ్యము నల్లగా ఉంటుంది అది నల్లగా ఉంటుంది మీరు అన్నం వండితే అన్నం నల్లగా ఉంటుంది బ్రౌన్గా ఉంటుంది బ్రౌన్ రైస్ సరే నల్లగా ఉంటుంది బ్లాక్ అది వడ్డించుకుంది నేను రాలేసార్లు తిన్నా చాలా విజీగా ఉంటుంది వెదురు బియ్యపు అన్నము చాలా బాగుంటుంది అది శ్యామాకము అని పేరు లేదా శ్యామాకతండులోవా అవి ఎదురు బియ్యకు అన్న గింజలో ముఖ మూక అలా అనుకోండి అదో అంత ఉంటాడు ఈ పురుషుడు అంటే అభిప్రాయం ఈ గింజలన్నీ లెక్కెట్టారంటే దాని అభిప్రాయం అత్యంత సూక్ష్మంగా ఉంటాడు అంత ఉంటాడు ఇప్పుడు ఈ పురుషుడు ఈ పురుషుడు జీవుడా ఈశ్వరుడా అక్కడ శంక లేదు ఇక్కడ మనకి షాండిల్ విద్యలో సమస్య వచ్చిందో తప్ప అక్కడ శంక లేదు అక్కడ ఈశ్వరుడే దాన్ని దీన్ని పోల్చుకుంటే అక్కడ అంత చిన్నదిగా వర్ణింపబడిన పురుషుడు ఎలా ఉన్నాడో ఇక్కడ కూడా ఈశ్వరుడే అదే సందర్భాన్ని బట్టి ఈశ్వరుడే అవుతాడు వివరిస్తారైనా ఇది శారీరస్య ఆత్మన యశ్ శబ్ద అభిధాయక సప్తం యంత అంతరాత్మన్ ఇప్పుడు ఇక్కడ ఈ మంత్రంలో అంతరాత్మన్ పురుషో హిరణ్మయ ఆత్మయందు లోపద హిరణ్మయ పురుషుడు ఇక్కడ ఆత్మయందు లోపల అంటే సప్తం ఏకవచనం ఆ లోపల ఆత్మయందు ఉన్న హిరణ్యమయ పురుషుడు అంటే ప్రథమ ఏకవచనం సో కుర్చీలో కూర్చున్నాయన అంటే కుర్చీ వేరు కూర్చున్నాయన వేరుగా అవుతాడు కదా అలాగే ఈ ఆత్మయందు లోపల ఉన్న పురుషుడు అంటే ఈ ఆత్మయందు లోపల అంటే అది జీవుడు అవుతాడు పరిచ్ఛన్నమైన జీవుడు అవుతాడు దాని ఎందు ఉన్న పురుషుడు హిరణ్మయ పురుషుడు అంటే అది ఈశ్వరుడు అవుతాడు కాబట్టి ఆ సైజును బట్టి నువ్వు జీవుడని చెప్పద్దు సైజు జీవు సైజు ఘటంలో ఆకాశము అంటారు ఘటము చిన్నది కాబట్టి ఘటాకాశం చిన్నదిగా అనిపిస్తుంది వాస్తవంలో అది చిన్నదేం కాదు ఘటము చిన్నది ఆకాశం చిన్నది కాదు ఘటము యొక్క ఆకాశం మీద ఆరోపించి ఘటాకాశము చిన్నది అని అంటున్నాం తప్ప వాస్తవానికి ఘటమే చిన్నది ఆకాశం చిన్నది ఎన్నడం కాదు కాబట్టి ఘటమునందలి ఆకాశము అంటే ఘటము జీవుడు ఆకాశము దేవుడు ఆ రకంగా అంతరాత్మన్ హిరణయ పురుష అన్నప్పుడు అంతరాత్మన్ అంటే పరిచ్ఛిన్నమైనటువంటి చిన్న హృదయము బుద్ధి అది జీవతత్వము దాని ఎందు ఉన్న పరమాత్మతత్వము అని ప్రథమావిభక్తి చేత చెప్పబడిన తత్వము పరమాత్మయే కానీ జీవుడు కాదు సో ఇక్కడ మనకు గమనించాల్సింది ఏమిటంటే శారీర ఆత్మ అంటే శరీరమునకు పరిచ్ఛిన్నమై ఉండే ఆత్మ అంటే జీవుడు ఈ శారీర ఆత్మ శరీరానికి కట్టుబడిపోయి ఆత్మ అంటే జీవాత్మ అనుకోండి ఆ శారీర ఏ పదం చెప్తోంది ఆ శృతిలో యహ శబ్ద అభిధాయక శారీర చెప్పే పదం ఏది అంతరాత్మన్ అనే మాట చెప్తోంది అంతేగతుంది ఇప్పుడు ఏ బాల్య గింజ ఈ గింజ ఆ గింజ అదిగా అదిగా దృష్టాంతమే అది పట్టన పెట్టండి అంతరాత్మన్ అని ఒక మాట ఉన్నది హిరణ్మయ పురుష ఇంకో మాట ఉన్నది దీంట్లో శారీర ఆత్మని చెప్పి ఇది ఏదవుతుంది ఈ లోపల దేహమునందు లోపల హృదయమునందు ఉన్నటువంటి అది శారీర చెప్పేటువంటి పదము యహా శబ్ద అభిధాయక శారీర ఆత్మను శబ్దం చెప్తోందో అది ఏమిటా శబ్దము సప్తమ్యంత సప్తమే విభక్తిలో ఉంటుంది ఆ శబ్దం అది ఏమిటా పదము అంతరాత్మన్ అనేది అంతరాత్మన్ సప్తమే విభక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే దాంట్లో లోపించింది సప్తమి అంతరాత్మన్ అంటే అంతరాత్మని అని ఇది జీవుణ్ణి చెప్తోంది తస్మాద్శిష్ట అన్య ప్రథమాంతఃపురుషశబ్ద ఇప్పుడు జీవుణ్ణి చెప్పే సప్తం పదము పక్కనే ఉన్నది ప్రథమాంత శబ్దము పదం అది ఆ సప్తం యంత శబ్దము కంటే విశిష్టంగా ఉంటుంది ఇప్పుడు కుర్చీయందు ఉన్న మనిషి అంటే కుర్చీయ మనిషి అయిపోతా అయిపోడుగా కుర్చీయందు ఉన్నవాడు మనిషి అలాగే ఈ లోపల హృదయమునందు ఉన్న హిరణయ అంటే ఆ హృదయము చేత నిర్దేశించబడిన జీవుని కంటే తేడాగా విశిష్టమైన మరి యొక్క తత్వము దానికి పురుష శబ్దము చేత నిర్దేశించారు ఆ ఆ పూర్ణమైన పరమాత్మ తత్వాన్ని పురుష శబ్దంతో అది ప్రథమావిభక్త్యంతంగా మీకు కనబడుతోంది హిరణయ అని కనపడుతుంది ఈ పరిస్థితి బట్టి మనకేం తెలిసింది ఈ జీవుని ఆ ఉన్న ఆ పరమాత్మ అని స్పష్టంగా మీకు ఆ భేద బుద్ధిని స్వీకరించి చెప్పారు ఉపాసన చేయాలంటే భేదం ఉండాలి భేదం లేకపోతే ఉపాసన ఎక్కడి నుంచి వస్తుంది ఎత్తించిన భేదాన్ని ప్రొవిషనల్గా యాక్సెప్ట్ చేసి ఉపాసనని చెప్తారు అలా చెప్పారు ఇప్పుడు ఈ పురుషుడు ఎవరో తెలుసునా పురుషశబ్ద మనోమయత్వాది విశిష్ట ఆత్మన అభిధాయక కాబట్టి ఇప్పుడు రెండు ఆత్మలు వచ్చాయి ఇక్కడికి ఒక ఆత్మ జీవాత్మ ఇంకొక ఆత్మ పరమాత్మ ఆ ఉపాసనా సందర్భాన్ని బట్టి పర్మనెంట్గా రెండు ఆత్మలు అనుకున్నారు మీరు కొంచెం ఓపిక బట్టి కొంచెం ముందుకు ఈ రెండు ఆత్మల సమస్యను ఆయన పరిష్కరిస్తారు కానీ ప్రస్తుతానికి మీరు కొంచెం మరి జాగ్రత్తగా యూ హ్యావ్ టు గో ఎల్ అన్లిమిటెడ్ సో ఈ రెండు ఆత్మలలో సప్తయంత్రము చేత చెప్పబడిన ఆత్మ జీవాత్మ ప్రథమాంత శబ్దము చేత చెప్పబడిన ఆత్మ పరమాత్మ ఈ మనోమయ ప్రాణశరీర అనే విశేషణములు ప్రథమాంత శబ్దములు ఇవి వెళ్ళి పరమాత్మకి విశేషణముగా ఉన్నాయి తప్ప జీవుడికి విశేషణంగా లేవు కాబట్టి ఏమిటో ఆ సందర్భం ఏమిటో తర్వాత చూద్దాం మీరు ఆ శబ్దములు విభక్తి సందర్భాన్ని చూసుకున్నట్లయితే అక్కడ హిరణయ శబ్దం చేత చెప్పబడినది తత్వము మనోమయ ప్రాణశరీర ఇత్యాది విశేషణముల చేత విశిష్టమైన తత్వం ఏది అది జీవుడు కాదని అది వేరే తత్వము అనగా ఈశ్వరుడనియు మనకి స్పష్టమవుతున్నది తస్మాత్తయోర్భేద అధిగమ్యతే కాబట్టి ఇప్పుడు నేను నా హృదయములో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాను అని మీరు అన్నారనుకోండి ఏదో శివమానస పూజ శివమానస పూజ అంటే నేనే శివుడనే అదిగా నేనే శివుడైతే ఇంకా శివమానస పూజ అక్కర్లా చిదానందరూప శివోహం శివోహం ఆ టాపిక్ వేరు ఈ టాపిక్ వేరు అని చెప్పి శివమానస పూజ చేసి సందర్భంలో శివోహం శివోహం అనుకూడదు వాడు నమశివాయ నమశివాయ అని వాడు అంటూ మనం వెళ్ళి శివోహం శివోహం అంటే అది అసలు పెరుగు అన్నంలో నెయ్యి వేసినట్టు ఉంటుంది నెయ్యి మంచిదే అయినప్పటికీ పెరుగు అన్నంలో వడ్డించకూడదు పప్పు అన్నంలో వడ్డించాలి కాబట్టి ఆ సందర్భానుసారంగా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కీయర్ గారు ఏదో యజ్ఞం చేయబోతున్నారు ఎక్కడ పడితే అక్కడ పెద్ద ఫ్లెక్సీలు కనబడుతున్నాయి శ్రీయాగము అక్కడ ఇంతకుముందు ఇంకొక పెద్ద స్వామి ఒక ఆయన చండీయాగము అని చేశారు ఇప్పుడు మళ్ళీ శ్రీయాగము అని చేయబోతున్నారు అక్కడికి వెళ్ళి మీరు చిదానందరూప శివోహం శివోహం అంటే వాళ్ళందరూ కంగారు పడుకుంటారు ఈయన ఎక్కడి నుంచి ఇందుకు వచ్చాడు ఈయన అరెస్ట్ చేయాలా లేకపోతే బయటికి తోసేస్తే సరిపడుతుందా అని వాళ్ళు ఆలోచించుకుంటారు ఏదైనా వన్ ఆఫ్ ది టూ ఆప్షన్స్ ఇక్కడ వచ్చి పబ్లిక్ ఆర్థర్ని డిజ్రప్ట్ చేస్తున్నాడు కాబట్టి అరెస్ట్ చేయటమైనా ఒక పద్ధతి లేకపోతే దెబ్బలు పట్టుకుని గేటు బయట వదిలిపెట్టేసి రండి మళ్ళీ అరెస్ట్ ఈ గోళంతా అయింది రెండవ ఉపాయం ఆ రెండవ ఉపాయాన్ని వాళ్ళు ఆచరిస్తారు మరి ఏం చేస్తారు వీళ్ళు అక్కడ కాబ ఇది ఉపాసనా సందర్భం మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకునే ఇక్కడ సప్తం యంత పదం ఏదైతే గలదో అది జీవుడనియు ఆ సప్తం యంతమునందు ఉన్న హిరణ్యయ పురుషుడు ఈశ్వరుడనియు గ్రహించములను ప్రథమాంత శబ్దములు బోధిస్తున్నది ఈ మనోమయ ప్రాణశరీర అనే విశేషణములు కూడా ఆ ప్రకరణంలో బృహదారం యొక్క లేక చాందోగ్యములో కానీ అవి ఈశ్వరుణ్ణే నిర్దేశిస్తూ ఉంటాయి ఈశ్వరుడు కూడా మనోమయుడు అవుతాడు సందర్భంలో దాన్ని మనం తర్వాత చూద్దాం ఓకే స్మృతేష్ట ఈ జీవుడు ఈశ్వరుడు అనే ఈ ఎక్కించ భేదాన్ని ఉపాసనా సందర్భంలో మీకు శృతి చెప్పడమే కాకుండా స్మృతి కూడా చెప్తోంది ఏమిటి స్మృతిష్ట శారీర పరమాత్మనోహ భేదం దర్శయతి స్మృతి కూడా శారీరుడు అంటే శరీర పరిచ్ఛిన్నుడికి ఎటువంటి పరిచ్ఛేదము లేని పరమాత్మకు భేదాన్ని తత్కాలపునందు భేదాన్ని ప్రొఫెషనల్గా భేదాన్ని చూపిస్తూనే ఉన్నది గీత ఈశ్వర సర్వభూతానా హృదేశేర్జునతిష్టది భ్రామయం సర్వభూతాని యంత్రా రూఢా నిమాయయా ఇత్యాద్యా సో ఇటువంటి స్మృతి కూడా ఈ జీవుడు దేవుడు అనే ఎత్కించి భేదాన్ని ప్రొఫెషనల్గా స్వీకరిస్తూ ఉన్నది ఏమిటా స్మృతి ఈశ్వరుడు సకల ప్రాణుల యొక్క హృదయ దేశమునందు నిలిచి ఉన్నాడు అర్జున టిష్టతి టిష్టతి అంటే ఉన్నాడు అని చెప్పకూడదు స్తి అంటే ఉన్నాడు నిలిచి ఉన్నాడు అని చెప్పాలి ఇన్కంప్లీట్గా స్టా గతి నివృత్తి కదలకుండా నిలిచి ఉన్నాడు అని చెప్తే ఛాదస్వం అవుతుంది ఇంకా బాగా ఛాదస్యంగా చెప్పినట్టు అవుతుంది నిలిచి ఉన్నాడు అంటే సరిగ్గా కంప్లీట్ అవుతుంది ఉన్నాడు అంటే ఇన్కంప్లీట్ అవుతుంది సో ఈశ్వరుడు సకల ప్రాణుల యొక్క హృదయ దేశమునందు ఇక్కడ నిలిచి ఉన్నాడు ఏం చేస్తున్నాడు అక్కడ హృదయ దేశంలో కూర్చొని ఏం చేస్తున్నాడు సకల ప్రాణులను కూడా సర్వభూతాన్ని అంటే సర్వజీవాన్ సకల ప్రాణులను కూడా భ్రామయన్ గిరగిర తిప్పుతున్నాడు ఈ జీవులు ఎలా ఉన్నారు యంత్రాగాన్ని జీవుడు వాడు దేహానికి కట్టుబడి ఉండాలి అప్పుడే వాడు జీవుడు దేహాభిమానాన్ని వదిలిపెట్టేస్తే దేవుడే అయిపోతాడు ఇప్పుడు మీకు దీంట్లో బైబిల్లో కూడా క్రైస్ట్ హీ హీ ఈజ్ నాట్ క్రైస్ట్ టు బిగిన్ విత్ టు బిగిన్ విత్ హీస్ కాల్డ్ జీసస్ ఆఫ్ నెసర్ అక్కడ ఎలా అయితే మీకు ఇంటి పేర్లు ఉంటాయి ఊరి పేరే ఇంటి పేరు అవుతున్నాయి ఇప్పుడు ఏదో లొంగోవాల అంటాడు లొంగోవాల అంటే అది గ్రామం పేరు అది ఆయన పేరు ఉంటుంది ప్రకాష్ సింగ్ బాదల్ బాదల్లో అనేది ఆ ఊరి పేరు అది అలాగే ఇక్కడ మీరు మహారాష్ట్రకు వస్తే కర్ కర్ర అని అంటారు గవాస్కర్ అనే గ్రామానికి చెందిన ఆయన ఆయన పేరులో ఉంటుంది సునీల్ అయిన పేరు అలాగే ఇతని పేరు జీసస్ ఆఫ్ నేసరత్ నేసరత్ గ్రామంలో పుట్టాడు ఆయన జీసస్ ఆఫ్ నేసరత్ హీజ్ నాట్ క్రైస్ట్ హీజ్ జీసస్ ఆఫ్ నేసరత్ ఎప్పుడైతే దేహాభిమానాన్ని విడిచిపెట్టినాడో అప్పుడు హీ బికమ్స్ ది క్రైస్ట్ okay saint paul antadu there is a christ in your heart antadu ante meer dehaabhimanam pettukunte aa christ thala untadu ante meer dehaabhimanaanni vidiki padithe mee hrudayallo unna christ comes out ana antadu so it's very similar ikka nнче velle akkadiki vaakyalanu ikka nнче velle ee aatma atman antahaani యంత్రారూఢాన్ని మాయే అని హృదయ అర్జునతిష్టతి ఇవన్నీ ఇక్కడి నుంచే అక్కడికి వెళ్ళాయి నిజానికి ఆయనే ఇక్కడికి వచ్చి కొంతకాలం చదువుకుని వెళ్ళాడని కూడా చెప్పేవాళ్ళు లేకపోలేదు కానీ ఇక్కడి నుంచే వెళ్ళాయి అన్న దాంట్లో సందేహాలు లేదు అంత మాత్రం అది మనం గొప్పవాళ్ళమని నా అభిప్రాయం కాదు ఉద్యా నేను చెప్తున్నాను ఇక్కడి నుంచే ఇప్పుడు మనం గొప్పవాళ్ళం వెళ్ళవుతాం మనం దాన్ని ఆచరణలో పెడితే గొప్పవాళ్ళం అవుతాం కానీ మనం ఆచరణలో పెట్టకుండా మనమేమో ద్వైతంలో పడి కొట్టుకుంటూ ఉంటే వాళ్ళందరూ ఆచరణలో పెడితే వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు వాటెవర్ సో కనుక సో యంత్రారూఢాన్ని యంత్రం అంటే శరీరం శరీరానికి యంత్రము అనిపారు అంతేకానే రామకృష్ణ పరమహంస కూడా ఇది యంత్రము ఇది యంత్రము నీవు యంత్రివి ఈశ్వరుని ఈ యంత్రాన్ని నడిపించేది నువ్వే అనేవాడు అంటే అర్థం ఏమిటి అక్కడ జీవుడు వెళ్ళి ఈశ్వరుల్లో కలిసిపోయాడు వీడు జీవుడేమనుకుంటాడు అజ్ఞాన జీవుడు ఏమనుకుంటాడు ఈ యంత్రము నాది నేను దీన్ని నేనే నడిపించుకుంటున్నాను అని అనుకుంటాడు అది కూడా అది కాబట్టి ఆ విధముగా యంత్రమును అధిష్ఠించి అనగా యంత్రమునందు నేను నాది అనే అభిమానము గలవారై ఉన్నటువంటి జీవులను నేను వారి హృదయంలో కూర్చుని వాళ్ళని గిరగిరగిరగిర ఈ సంసార చక్రంలో తిప్పుతూ ఉంటాను అని చెప్పాడు ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యంలో ఆ శారీరుడికి ఈశ్వరుడికి భేదం ఉన్నది కదా తేడా ఉన్నది కదా ఆయన ఉండి వీడిని తిప్పుతున్నాడు అనే మాట స్పష్టంగా తెలుస్తూనే ఉంది కాబట్టి దీన్ని బట్టి కూడా మనకేం తెలిసింది శారీరుడు పరమాత్మ శారీరుడు పరమాత్మను ఉపాసిస్తాడు ఉపాస్యతత్వము శారీరుడా పరమాత్మయా పరమాత్మయే శారీరుడు కాదు అని తెలిసింది అయితే ఓ ప్రశ్న వచ్చేసింది అయితే మీరు ద్వైతంలోకి పడిపోయారు కదా ద్వైతంలో పడిపోయాను కదా మరి సర్వంథం విధంగా బ్రహ్మ అంటూ ఉంటే మరి శారీరుడు పరమాత్మ అంటే శారీరుడు సపరేట్గా పెట్టారు కదా మీరు అప్పుడు సర్వం బ్రహ్మంలో అవుతుంది శారీరుణ్ణి మైనస్ చేసి మిగిలిందంతా బ్రహ్మ కదా సర్వం మైనస్ శారీర ఎంతమంది శారీరులు ఉన్నారు కోట్లాది కోట్ల కోట్ల కోట్ల శారీరులు ఉన్నారు వీళ్ళందరినీ మైనస్ చేస్తే విష్ణువుకి నిలబడడానికి చోటు ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు భారతదేశంలో జనాభా కొన్నేళ్లలో చైనా జనాభాని మించిపోతుంది అనుకోండి అప్పుడు భగవంతుడు అవతరించాలంటే ఎందుకు లే భారతదేశంలో చాలామంది ఉన్నారు ఇక్కడ ఏమిటో అవతరించింది లెటెస్ట్ గోల్ని చైనాలో అవతరిద్దామని అనుకున్నా అనుకోవచ్చు సార్ అంటే నా అభిప్రాయం ఏంటంటే మీరు జీవులందరినీ మైనస్ చేసేస్తే ఇంకేం చోటు ఏం మిగులుతుంది ఉన్న చోటంతో జీవులే ఆక్రమిస్తే ఇంక విష్ణువు ఎక్కడ వ్యాపిస్తాడు ఆయన వ్యాపించడానికి చోటే ఉండదు అలా ఆయన కోసం కాబట్టి ఏమిటండి మీరు ఈ పాఠం ఇలా చెప్తున్నారు మీరు అద్వైతులు అనుకున్నాం మీరేమో జీవుడు ఈశ్వరుడు ఇక్కడ జీవుడు కాదు ఈశ్వరుడే అదేదో జీవుడు ఈశ్వరుడు అంటే అది భేదమే అన్నట్టుగా చెప్తున్నారే అని ఒక శంక సహజం అత్రహా ఈ విషయమునందు ఎవడో ఒకడు ఓ మాట అంటున్నాడు ఏమని అడుగుతున్నాడు కఃపునరయం శారీర పరమాత్మన అన్య ఏమండి ఇక్కడ ఉపాస్యము శారీరుడు కాదు పరమాత్మ అని మీరు అంటే పరమాత్మ కంటే భిన్నంగా ఈ శారీరుడు అనేవాడు ఒకడు ఉన్నాడనమాట మరివాడు కాదని మీరు చెప్తున్నారు కదా కాదని చెప్తున్నారంటే ఉండాలి కదా మరివాడు పరమాత్మ కంటే భిన్నంగా ఈ శారీరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఎవడు ఈ శారీరుడు ఎప్రతిషిధ్యతే అనుపత్తేస్తు నారీర అని సూత్రం కూడా చెప్పి శాండల్య విద్యలో ఉపాస్యము శారీరుడు కానే కాదు ఎందుకంటే హేతువు అనుపత్తి అని ఇంత మీరు చెప్తున్నారు కదా పరమాత్మ ఏ ఉపాస్యుడు అని చెప్తున్నారు కదా అసలు ఈ శారీరుడు పరమాత్మ కంటే సపరేట్గా ఉన్న ఈ శారీరుడు ఏ కౌన్ హే ఈ శారీరుడు ఎవడు ఆ తలుపు వేస్తే కొంత సన్నాయమేళం ఇబ్బంది తగ్గి మనకి పాఠంభాగా నడుస్తుందేమో ఇట్ల నుంచి వస్తాం కదా మీకు ఇబ్బంది కలిగించినట్టున్నాను నేను మీకు కాదు మిగతా వాళ్ళందరికీ ఎవరండి ఈ శారీరుడు పరమాత్మ కంటే సపరేట్గా ఉన్న ఈ శారీరుడు ఎవరు శృతిస్తూ ఎందుకంటే మాకు తెలిసి శృతి ఇలా చెప్తోంది ఏమని నాణ్యోతో స్థితి ద్రష్ట నాణ్యోతోస్తి శ్రోత్యవంజాతీయ పరమాత్మన అన్యం ఆత్మానం వారయతి ఎందుకంటే మాకు తెలిసి శృతి అవని చెప్తూ ఉందంటే ఇలా చెప్తోంది ఇక్కడ ఈ టాపిక్ చాలా చిత్రమైన టాపిక్ ఇప్పుడు మన ఫ్యాన్ తిరుగుతుందండి దీపం పెరుగుతుంది ఏమంటే అంటే ఫ్యాన్ తనంత తాను తిరుగుతోందా దీపం తనంత తాను వెలుగుతోందా లేదు అయితే మరి వాటిని తిరిగి ఇట్లా వెలిగిట్లా చేసేది ఏది ఎలక్ట్రిసిటీ ఏమండి ఏ ఎలక్ట్రిసిటీ మా ఇంటిలోని ఎలక్ట్రిసిటీ కదా ఏమండి మీ ఎలక్ట్రిసిటీ అడుగుతున్నారు పవర్ హౌస్లో ఉన్న ఎలక్ట్రిసిటీ కంటే మీ ఇంటిలో ఎలక్ట్రిసిటీ భిన్నమా అంటే మీరు అవును భిన్నమే మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ వేరు పవర్ హౌస్లో ఎలక్ట్రిసిటీ వేరు ఈ మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఈ ఫ్యాన్నుని ఈ దీపాన్ని తిప్పి వెలిగిస్తుంది అని వాడు అంటాడు అంటే అప్పుడు శుద్ధితే ఏమంటుందంటే చూడపా ఫ్యాన్నుని దీపాన్ని తిప్పేటువంటి శక్తి ఒక్కటే ఉన్నది ఆ పవర్ హౌస్లో ఎలక్ట్రిసిటీయే ఫ్యాన్ను తిప్పుతోంది దీపాన్ని వెలిగిస్తుంది అంతే తప్ప దానికంటే భిన్నంగా ఇంకో ఎలక్ట్రిసిటీ ఫ్యాను తిప్పుతోంది దీపాన్ని వెలిగిస్తుంది అనే మాట కళ్ళ అని చెప్తుందా చెప్పదా అలాగే ఇక్కడ ఈ కన్ను తనంత తాను చూస్తుందా లేక దాన్ని చూపించి చూసి ఇట్లా చేసే శక్తి ఒకటి ఉన్నదా దాన్ని చూసి చేసే శక్తి ఒకటి గలదు అలాగే ఈ చెవి తనంత తానే వినేస్తోందా లేక దాన్ని వినిట్లా చేసే శక్తి గలదా దాన్ని వినేట్లా చేసే శక్తి గలదు తనంత తాను వినలేదు తనంత తాను చూడలేదు మీకు దీనికి దృష్టాంతం కూడా తెలుస్తుంది ఎలాగంటే ఇప్పుడు సీసాలో పెట్టి తీసుకెళ్తూ ఉంటాడు కన్ను ఎవరైనా పోయినప్పుడు వాళ్ళ కన్నును వెంటనే ఎక్స్ట్రాక్ట్ చేసి సీసాలో హార్మాల్హైట్ ద్రావకంలో నీటిలో తీసుకెళ్తూ ఉంటాడు అంబులెన్స్లో పట్టుకెళ్తూ ఉంటాడు ఏమిటి పట్టుకెళ్తున్నాడు కన్ను పట్టుకెళ్తున్నాడు ఇది కన్ను చూపించంటే సీసాలో ఉంది అది అది అది చూడ అది చూస్తే ఇంక అయితే అక్కడేటరు అది చూడదు మరి దాన్ని తీసుకెళ్ళి వీడికి పెట్టాలి పెడితే వాడిలో ఒక శక్తి దీన్ని చూసి ఇట్లా చేస్తుంది కాబట్టి కన్ను స్వతంత్రంగా చూడదు చెవి స్వతంత్రంగా వినదు ఒక శక్తి కన్నును చూసి ఇట్లా చేస్తుంది చెవిని విని ఇట్లా చేస్తుంది ఆ శక్తికి పేరేమిటి ద్రష్ట శ్రోత కన్ను చూసి ఇట్లా చేసే శక్తిని ఏమంటాము ద్రష్ట చెవి విని ఇట్లా చేసే శక్తి శ్రోత ఇప్పుడు ఈ ద్రష్టాశ్రోత ఉన్నారే ఇవి నేనే అని వీడు అంటాడు జీవుడు అహంకారం ఉంటారు దీన్ని ఈ ద్రష్టాశ్రోత ఎవరు నేనే శ్రీరామకృష్ణుడు గారు ఏమన్నారు నేనంటూ ఏం లేదయా అంతా పైవాడే ద్రష్టాశ్రోత కూడా పైవాడే శృతామని చెప్తోంది చూడు సర్వ జగత్తులు వ్యాపించిన ఒక పరమాత్మ తత్వము మాకు తెలిసి దానికంటే భిన్నంగా ఇంకో ద్రష్ట కానీ ఇంకో శ్రోత కానీ లేదు అంటే అర్థం ఏంటి ఇక్కడ ఉన్న ద్రష్టాశ్రోత మీలో ఉన్న ద్రష్టాశ్రోత కుక్కా పిల్లి నక్కా మొదలైన సకల ప్రాణులలో ఉండే ద్రష్టాశ్రోత సపరేట్ సపరేట్గా లేవు అన్ని ద్రష్ట శ్రోతలు ఒకే పరమాత్మ అని చెప్తా ఉంది శృతి అత అష్ట నాస్తి ఈ పరమాత్మ కంటే భిన్నంగా ఇంకో ద్రష్ట మీ స్వంత ద్రష్ట జీవాత్మ పేరు పెట్టుకున్నారే అలాంటిది లేదు అతహ అత అంటే పరమాత్మ పంచమే అన్య శ్రోత నాస్తి అని చెప్తాను కాబట్టి ఇది ఎలాగే ఉండాక మా పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ భిన్నంగా మీ ఇంటి ఎలక్ట్రిసిటీ అనేది ఒకటి ఉండి దీపాన్ని వెలిగిస్తోందనే మాట తప్పు ఉన్నది ఒకే ఎలక్ట్రిసిటీ అది మా పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ ఏ అన్నట్లుగా ఇక్కడ చెవి కన్ను వీటిని ప్రకాశింపజేసేటటువంటి శ్రోతాదృష్ట పరమాత్మ కంటే భిన్నముగా మరి ఒకటి లేదు అని చెప్తా చెప్తుంటే ఏమైనట్టు ఇక్కడికి శారీర ఆత్మని సపరేట్గా యాక్సెప్ట్ చేయట్లేదు శృతి మీరేమంటున్నారు శారీర ఈ పరమాత్మ అని డిఫరెన్స్ పెట్టి ఈ శారీర ఆత్మ కాదు అని మీరు అంటున్నారు కాదు సరే ఉపాస్యము కాదు సరే శారీరాత్మ లేదు ఒకటి వేరే ఉన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు అని ఇచ్చేవంజాతీయత శృతి ఈ విధంగా చెప్పేటువంటి శృతి పరమాత్మన అన్యం ఆత్మానం వారయతి పరమాత్మ కంటే భిన్నంగా ఇంకో ఆత్మ లేదు అని నిషేధిస్తూ ఉన్నది తా స్మృతిరీ సరిత స్మృతి కూడా అలాగే చెప్తోంది ఏమని క్షేత్రజ్ఞంచావిమాం బుద్ధి సర్వక్షేత్రు భారతంజాతీయకేటీ ఇది ఆహ అని ఆ పయం చెప్పారు కదా ఆహ అని అక్కడికి పెట్టుకోవాలి స్మృతి కూడా అలాగే చెప్తోంది సకల క్షేత్రముల ఎందు క్షేత్రములు దర్శిస్తూ ఉండేటువంటి ఆ చైతన్యము నేనే అని చెప్తాను అంటే పరమాత్మ కంటే భిన్నంగా క్షేత్రజ్ఞుడనేవాడు వేరే ఉన్నాడు అని చెప్పట్లేదు పైగా క్షేత్రజ్ఞుడనేవాడు నేనే అన్ని క్షేత్రములం కూడా కాబట్టి పరమాత్మయే ఆత్మ ఇంకా వేరే ఆత్మ సపరేట్ ఆత్మలంటూ ఏమీ లేవు ఒకే పరమాత్మ కదదు అని ఇవి చెప్తున్నాయి కానీ మీరేమో ఇక్కడ ఉపాస్యము పరమాత్మయే కానీ శారీర ఆత్మ కాదు అన్న అని చెప్తూ శారీర ఆత్మ అనేది వేరే ఒకటి ఉన్నదా అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు ఏమిటి విరోధము ఓకే ఎందుకంటే అర్థమైందండి కష్టమే కదా అయినా నేను చేదస్తు తోట అలా అడుగుతూ ఉంటాను అత్రోచ్యతే ఈ విషయమై సమాధానము చెప్పబడుతున్నది సత్యమే వైతత్ నువ్వు మాట సత్యమే అంటే పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ కంటే భిన్నంగా మా ఇంటి ఎలక్ట్రిసిటీ అంటూ వేరే ఏది లేదు అన్నట్టుగానే పరమాత్మ కంటే భిన్నంగా భ్రష్టాశ్రోత అయిన వేరే ఆత్మ ఇంకొక బుల్లి ఆత్మ అంటూ వేరే ఏది లేదు అనే మాట అనే ఈ మాట సత్యమే పర ఏవాత్మా దేహేంద్రియ మనోబుద్ధ్యుపాధిభి పరిచ్ఛిద్యమాన బాలై శారీర ఇది ఉపచర్యతే ఉన్నది పరమాత్మ ఒక్కటే బాలుడు బాలుడు అంటే అవివేకుడు అని అర్థం బాలనంధయ పాలుతాగేవాడు బాలుడని కాదు అర్థం బాలుడు అంటే వివేక జ్ఞానము లేనివాడు ఇక్కడ బాలుడు అంటే అర్థం ఏంటండి కింద గారు కనుక వివేక జ్ఞానము లేనివాడు బాలైనే మాట్లాడదా